పోలజెప్పనేమున్నది పుణ్యము వాడవు నీవు ఏలేనంటేగా నిమ్మని ఇయ్య కొంటగాక పట్టవయలున్నాడయే పని చేసి వచ్చితి అట్టే పరమ పదమడుగ నూరేది నెట్టన నీ ఒసగితే నీ పంగనవాడనయ్యి తిట్టకూలతనమున తీసుకొంటగాకా ోచుకున్నాడ ఒక్కనాడు తడవను బడిలి కొలుసేయ ప్రాప్తి నాకేదీ చిడుముడితో నీ చెరుగొంది నాడనై బుడి బుడి నటు నిట్టు పొలయుటగాక ఇలా పై ఎవ్వడను నీకు నేను తలచి నిన్నో కొసర తగవు నాకేదీ అలమేలు మంగపతివైన శ్రీవేంకటేశ్వర చెలగినీవాడనని చెప్పుకొంటగాక